రాజమణా బ్రహ్మణస్పత ఆనశ్వంగ్ శీలసాదరీమణాధిపత సశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపే గురు పరంపరా భద్రం కణేభిశృణుయామదేవా భద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తు వాసనూ యశేమదేవహిత్యదు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తినస్క్ష్యోరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్దా ఓం శాంతిశాంతిశాన్నిహోత్ర అదర్శమపౌర్ణమాసం అచాతుర్మాస్య అనాగ్రయణం అతిథివర్జిత అహుతదేవీనాహుత ఆసప్తమాస్తనస్ సో అభూతం అవైశ్వదేవం మనం భాష్యంలో అతిథి పూజనం గురించి చూస్తూ ఉన్నాము అతిథిని ప్రతిదినమూ పూజించాలి అహన్యహని అక్రియమాణం అటువంటి ఆ అగ్నిహోత్రము అది లోటేది కాబట్టి కర్మ చేసేప్పుడు దానికి యథావిధిగా చేయాల్సి ఉంటుంది విధి అనేది ఒకటి ఉంటుంది దాని ప్రకారం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు వివాహం అది చేస్తూ ఉంటారు ఉంటే హడావిడే లౌకికమైన విషయాలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు తప్పిస్తే శాస్త్రీయమైన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు వివాహం అంత ఖర్చు పెట్టి చేయక్కర్లేదు సింపుల్గా చేసుకోవచ్చు కావాల్సిన బంధువులందరినీ పిలిచి ఒక పూట భోజనం పెట్టి పంపించవచ్చు దానికోసం అలంకారాలు సోన్సో వెడ్స్ సోన్సో క్యా బడి బాధ సో ఇట్ ఈజ్ సంథింగ్ ఇట్స్ అన్ ఈవెంట్ ఫర్ హిమ్ నాట్ ఫర్ ది హోల్ వరల్డ్ సో ఇంకే అలాగ మౌఖ్య పత్రికలు ప్రింట్ చేస్తారు మీరు కార్డు పోస్ట్లో పంపిస్తే వాళ్ళు ఎవరు రారు వారు కార్డులు పోస్ట్లో పంపిస్తే ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఇన్ అప్రాప్రియేట్ మీరు పర్సనల్గా ఇన్వైట్ చేయాలి పర్సనల్గా ఇన్వైట్ చేసేదానికి మళ్ళీ ఇంక కార్డు ప్రింట్ కూడా ఎందుకు అన్నీ రాంగ్ నోషన్స్ వివాహం అంతా సోషల్గా దాన్ని దాంట్లో ఉండే శోభను చెడగొట్టి డౌరీలని మరో అని మరోటని బోళ్ళంతా ఖర్చు వ్యవహారం ఇంకా ఉపనయనం ఉపనయనం అని చూస్తూ ఉంటాం ఉపనయనానికి ఒక పురోహితుడికిచ్చి పైసలేవో దక్షిణ ఇవ్వాల్సి ఉంటుంది అదేనో సామగ్రి ఉపనయనానికి మీరు పది మంది బంధువులను కూడా పిలవక్కర్లేదు శాస్త్ర చేసి ఎవరినో మంచి వేద విద్వాంసంలో నలుగురు తిరిగి భోజనం పెట్టి దక్షిణించి పంపిస్తే అయిపోయారు సింపుల్గా చేసుకోవచ్చు ఉపనయనం కూడా సోషల్ ఫంక్షన్ థ్రెడ్ సెరిమొనీ అని పేరు పెట్టి నథింగ్ లైక్ థ్రెడ్ సెరిమొనీ అని సిక్స్టీన్ ఊరికే పిచ్చి ట్రాన్స్లేషన్ నథింగ్ మోర్ దెన్ దట్ ఎనీవే దానికి ఒక సో ఈ విధంగా మన మన ఎంఫోసిస్ అంతా కూడా సొసైటీ సంబంధించిన విషయాల మీదకి మళ్ళీ లౌకిక విషయాల మీదకి మళ్ళీందనుకోండి ఎంఫోసిస్ అదర్ థింగ్స్ విల్ నాట్ బి దేర్ శాస్త్రీయమైనటువంటి ఆ కర్మ విధానానికి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది ఇప్పుడు సపోజ్ నేను పబ్లిక్ స్పీచెస్ మీ పడ్డాను అనుకోండి జస్ట్ ఇక దృష్టాంతం పబ్లిక్ స్పీచెస్ పబ్లిక్ని పోగేస్తూ ఉండడం ఆ ధోరణలో పడ్డాననుకోండి పాఠం ఉండదు ఇదేనా అదేనా ఎదురు తీసి సార్ దాన్ని అంత సూపర్ఫీషియల్ వ్యవహారమే తప్పించి లోతుగా స్టడీ చేసేది ఉండదు స్టడీ చెప్పేది ఉండదు సో ఏదైనా ఇదేనా అదేనా లోకం మీద దృష్టి ఎక్కువ పెడితే శాస్త్రం వెనక్కిపోతుంది సో లోకంలో అలా చేస్తూ ఉంటారు అలా చేయకూడదు యథావిధిగా చేసుకోవాలి చేసి పిసరంత కర్మ క్లీన్గా చేయాలి అనే అభిప్రాయం అంటే ఖండించటం ముందు తాత్పర్యం కాదు ఐ విల్ కమ్ టు దాట్ సో అహన్యహని అతిథి పూజనం చేసి తీరాలి చేయకపోతే అది లోటు తర్వాత అహుతమ్ములుంది అందామది ఎస్ స్వయం సమ్యగ్నిహోత్రం ఓ సారీ సమ్యగ్నిహోత్ర కాలే అహుతం ఈ అహుతం అనేదానికి అర్థం హోమం చేయలేదని కాదు హోమం చేయకపోతే ఇంకా అగ్నిహోత్రం ఎందుకు అవుతుంది కాబట్టి అహుతం అంటే అకాలే కాలే అహుతం అని చేస్తాడు కానీ సరైన కాలంలో చేయడు అదిదో మొక్కుబడి కింద చేస్తాం ఇది మనకి నేను చూస్తూ ఉంటాను అది అండ్ సమ్టైమ్స్ ఐ కెన్ టు క్రిటిసైజ్ ఇట్ ఆల్సో సందర్భం వస్తే మనిషిని క్రిటిసైజ్ చేయటంలో తాత్పర్యం కాదు ఇప్పుడు సంధ్యావందనం అని చేస్తూ ఉంటారు అది ఎలా చేస్తారంటే రాత్రి తొమ్మిదింటి దాకా లోకంలో వ్యవహారాలన్నీ చక్కబెట్టుకొచ్చి తొమ్మిదింటికి ఇంటికి వస్తారు ఇంటికి వస్తే సంధ్యావందనం చేయలేదు కదా మరి సాయంకాల సంధ్యావందనం ఆరింటికి చేయాలి సూర్యాస్తమయ్యే సమయంలో ఈ టైంకి చేయాలి ఈ పైన ఇంకో అరగంట అయినా పర్వాలేదు కానీ మరి టైంలో ఆయన బిజీ వ్యవహారాల్లో ఉంటాడు ఊ అండర్స్టాండబుల్ సో హీ కమ్స్ లేట్ హోమ్ నైట్ నైన్కి వస్తాడు అప్పుడు సంధ్యావందనం చేసి భోజనం చేయాలి సంధ్యావందనం స్కిప్ చేసి భోజనం చేస్తే హీ డజంట్ ఫీల్ గుడ్ అబౌట్ ఒకప్పుడు భార్య సంధ్యావందనం చేయకుండా భోజనం పెట్టడానికి కూడా అనొచ్చు కొంచెం ప్రాచీనమైన సంప్రదాయంలో భారీ అయితే భోయినం వడ్డించే సంధ్యావందనం చేయండి బోయినానికి కంగారు ఎవరి దిగారు అన్న అనొచ్చవం సో ఇన్ ఎనీ కేస్ సంధ్యావందనం తొమ్మిది గంటలకి రాత్రికి రాత్రి తొమ్మిది గంటలకి సంధ్యావందనం ఉంటే మొక్కుబడి సంధ్యావందనం ఉంటారు నాకు ఉరికేదో చేయాలి కాబట్టి చేయటమే కానీ దాంట్లో ఆ సంధ్యావందన లక్షణాలు ఏమి ఉండవు అంటే సమ్యక్ ధ్యాయతి అస్మిన్ అశాం ఇది సంధ్య అధ్యయ ధ్యానము అనే శబ్దం ఏ ధాతువు నుంచి పుట్టిందో ధ్యయ్ చింతాయాం అనే ధాతువు నుంచి ధ్యానం అనే పుట్టి శబ్దం పుట్టింది సంధ్య కూడా అదే ధాతువు నుంచే సమూహికే ఉపసర్గ కాబట్టి గాయత్రి మంత్రాన్ని ధ్యానం చేస్తారు సంధ్యావనంలో అది తొమ్మిదింటికి వచ్చి భోజనం వడ్డిస్తుంటే హడావుడి హడా ఏం ధ్యానం చేస్తారు సో ఫిజికల్గా మెకానికల్గా దానికి ఏవో కొన్ని స్టెప్స్ ఉంటాయి అది పూర్తి చేసి భోజనం చేయడం ఓన్లీ అండి సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ అథింగ్ అని సంతోషపడ్డాం At least a habit అట్లీస్ట్ ఆ హ్యాబిట్ అట్టి పెట్టుకుంటే మొన్నడైనా కరెక్ట్ టైంకి చేస్తాడేమో మనం టు దట్ ఎక్స్టెంట్ వీ కెన్ అప్రిషియేట్ అంతేగాని దాన్ని పూర్తిగా మెకానికల్ కింద కన్వర్ట్ చేసేయటం అన్నది సరికాదు సో ఓ రోజు కాకపోతే ఓ రోజైనా కరెక్ట్ టైంలో చేయాలి ఎప్పుడైనా అకేషనల్గా డిలే అయితే వీ కెన్ అండర్స్టాండ్ అనే రెగ్యులర్ బేసిస్ కరెక్ట్ టైంలో చేయాలి ఇప్పుడు మన క్లాస్ ఉందనుకోండి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఏదో వచ్చే ఆలస్యంగా వస్తే you can understand. డెఫినెట్లీ యూల్ అంట్రస్ట్ అని రెగ్యులర్ బేసిస్గా నేను లేట్గా వస్తాను ఎప్పుడు వస్తానో తెలీదు ఎప్పుడు మొదలు పెడతానో తెలియదు ఆరు అని అంటాను ఆరు అని అంటాను ఓ రోజు ఆరు ఇంకో రోజు ఆరు ఇంకో రోజు ఆరున్నర అలా మొదలుపెట్టాను అనుకోండి ఆరు ఐదు అలా మొదలుపెట్టాను అనుకోండి మీరు కూడా ఆరు అంటే ఆరింటికి రావాలో తెలియదు ఆరు తెలియదు ఆరు ఇరవై తెలియదు ఎంతో తెలియదు మీరు కూడా అలా వస్తూ ఉంటారు దానివల్ల సిస్టమ్ అంతా స్పాయిల్ అయిపోతుంది అలా ఉండకూడదు ఎప్పుడైనా ఎక్సెప్షన్ అనేది ఎవరికైనా సహజమే అనే రెగ్యులర్ బేసిస్ కరెక్ట్ టైంలో చేయాలి అగ్నిహోత్రం కూడా అంతే దానికి అగ్నిహోత్ర కాలం ఉన్నది దితేజుహోతి సూర్యోదయం అవగానే ఇక్కడ అగ్నిహోత్రం చేసే పది నిమిషాల పని అరేంజ్మెంట్స్ అన్నీ అయితే అగ్నిహోత్రం కనుక రెడీగా ఉంటే పది నిమిషాల పని లేకపోతే అరేంజ్మెంట్స్ చేసుకోవడానికే టైం పట్టేస్తుంది సో రెడీగా ఉంటుంది ఆ సిస్టంలో ఉన్న వాళ్ళకి అన్నీ రెడీగా ఉంటాయి అలా రావడం అగ్నిహోత్రం చేసేయటం పది నిమిషాల్లో కరెక్ట్ టైంలో చేయాలి కరెక్ట్ టైంలో చేయకపోతే అది దోషమే అహుతం అంటే సమ్యక్ అగ్నిహోత్రకాలే అహుతం సరిగ్గా చేయాల్సినటువంటి కాలంలో చేయనివ చేయని సందర్భంలో లోటు ఓకే ఇంకా తర్వాత అవైశ్వదేవం అదే అంటారా అదర్శాధివత్ అవైశ్వదేవం వైశ్వదేవ కర్మవర్జితం వైశ్వదేవము అని ఒక కర్మ ఉన్నది విశ్వేదేవాహ విశ్వేదేవాహ అని ఉన్నారు దేవతల్లో ఓ వరై ఓ వర్గం విశ్వేదేవాహ సో ఈ విశ్వేదేవాహ అక్కడ అర్చించబడతా ఆ విశ్వేదేవతలకి ఒక చిన్న ఆహుతి లాంటిది ఉంటుంది అది భోజనం చేసి ముందు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక్కసారి చేస్తారు డైలీ వన్ టైం అది కూడా ఉండాలి దట్ ఈస్ ఆల్సో పార్ట్స్ ఆఫ్ ది వేదిక్ పర్సన్స్ లైఫ్ వేదిక్ కర్మ చాలా కఠినమైంది శ్రద్ధగా చేయాలి అంటే చాలా కఠినమైన విషయం ఏదైనా అంతే జనరల్గా కర్మ అంటే యూ హ్యావ్ టు టేక్ ఆల్ ప్రికాషన్స్ ఇప్పుడు కంప్యూటర్ వర్క్ చేస్తున్నారనుకోండి అన్నీ క్లీన్గా చేయాలి మీరు ఏదో అవకతవకగా చేస్తే అది వర్కౌట్ కాదు చిన్న మిస్టేక్ చేశారనుకోండి ఆ సాఫ్ట్వేరు ఆ మిస్టేక్ని అది అది దాని దాన్ని హ్యాండిల్ చేయలేక అది మిస్బిహేవ్ చేయడం ప్రారంభిస్తూ ఉంటుంది చిన్న మిస్టేక్ మీరు చేస్తారు అది ఇట్ గోస్ ఆన్ మిస్బిహేవ్ ఏమిట్రా ఇలా మిస్బిహేవ్ చేస్తూ ఉందని చెప్పేసి తల పట్టుకుంటే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకుంటూ పోతే ఒక గంట తర్వాత దొరుకుతుంది మీకు మిస్టేక్ ఓ అన్న ఇక్కడ మిస్టేక్ చేసేమో అని దొరుకుతుంది కర్మ అలాగే ఉంటుంది కనుక వన్ హ్యాస్ టు హ్యావ్ ఎన్ ఐ ఫర్ బీటైల్స్ అన్ని అంశములలోనూ తేడా రాకుండా చేసుకుంటూ పోవాలి అవైశ్వదేవం వైశ్వదేవ వర్జితం ఎలాగైతే అదర్శం అనే విశేషణాల విషయమో అలాగంటే విశేషణమే ఇది కూడా అవైశ్వదేవం అంటే వైశ్వదేవము కర్మని చేయటం మానేస్తాడు పోం చేయాలనే తొందరలో ఉంటాడు మానేస్తాడు ఇంక ఓసారి ఇంకోసారి మానేస్తే ఇంకా మళ్ళీ చేబుద్ధి కాదు టోటల్గా అవాయిడ్ చేస్తూ ఉంటాడు అలాగా that is is a mistake one దట్ ఈజ్ ఎ మిస్టేక్ వన్ ఈజ్ నాట్ సపోజ్ టు డూ దాట్ ఓకే ఆ తర్వాత ఏమిటి అవిధి నాహుతం అనుంది మంత్రంలో భాష్యకాత్ హూయమానమీ అవిధి నాహుతం నయత ఇ సో అవిధి నాహుతం హుతం అంటే హోమం చేస్తాడు ఆహుతులు ఇస్తూ agni lo kani కానీ యథావిధిగా ఇవ్వడు కూయమానమీ యథాహుతం నా శాస్త్రమైన శాస్త్రీయమైన ప్రక్రియ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇవ్వడం చాలా అసందర్భంగా చేస్తూ ఉంటాడు సో ఈ సిమెంట్ వర్క్ చేస్తాడు మేస్త్రి ఈ మేస్త్రీల్లో క్లీన్గా వర్క్ చేసే మేస్త్రీలు కొంతమంది ఉంటారు మీకు మీకు ఈజీగా అప్రిషియేట్ చేయగలుగుతారని నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు అందరూ ఇల్లువి కట్టు ఉంటారు కొంతమంది మేస్త్రీలు ఉంటారు వాటిని బాత్రూమ్ చేయాలంటే వాడు ఏం చేస్తాడంటే బాత్రూమ్ అవుట్లెట్ వాటర్ అవుట్లెట్ ఉంటుంది చూడండి అదే ఒక కార్నర్లో పెడతాడు కదా ఆ కార్నర్లో ఎత్తులో పెడతాడు దాన్ని మిగతా బాత్రూమ్ వస్తా లో లెవెల్లో ఉంటుంది అది ఒక్కటి ఎత్తులో ఉంటుంది అలాంటి బాత్రూమ్ ఎప్పుడైనా చూస్తే మీరు ఎప్పుడైనా చూస్తుంటారు మీకు అనుభవం వచ్చింది అటువంటి బాత్రూమ్ ఎప్పుడైనా చూస్తే ఆ మేస్త్రి వాడిని ఎవరన్నా పట్టుకొచ్చి వాడిని కొరికేసి మొత్త కొట్టేయాలనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మేస్త్రి అయ్యుల్డి ఆ వాటర్ పోయి ఎత్తులో పెట్టేటట్టు అని ఏమనమంటారు మన మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు పక్కన సూయరేజ్ కెనాల్ స్టార్మ్ వాటర్ డ్రైన్స్ కొడుతూ ఉంటారు అది వాటర్ ఎదురు వస్తుంది ఓట్లో ఇల్ ది డైరెక్షన్ వీడు వీడు ఎత్తు సో అలాగట్టి వర్క్ చేస్తే ఎలా ఉంటుంది చాలా చేయకూడదు ఇప్పుడు ఏ సరే ఈశ్వరారాధన రూపంగా చేయటం అలవాటు ఎనీవే సో యథావిధిగా హోమం చేస్తే యథావిధిగా చేయాలి కొంత నెయ్యి కింద మీద నెయ్యి పోషిస్తూ ఉండడం బట్టలన్నీ నెయ్యి చేసేసుకోవడం అక్కడ ఇంత మంటలు వచ్చి అన్ని పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తారంటారే అలా ఉండకూడదు తర్వాత ద్రవ్యం ఎక్కువ కరెక్ట్ కాదు ఈ మధ్య నీదో ద్రవ్యం ఎక్కువ వేస్తే దేవుడు ఎక్కువ సంతోషిస్తాడు దట్ ఈస్ నాట్ కరెక్ట్ యథావిధిగా చేయాలి నేను దృష్టాంతం చెప్పమంటే మీకు ఒక కథ చెప్పమంటే చెప్తాను మత్స్యపురాణంలో వచ్చింది ఈ కథ నేను కొద్ది రోజులు మత్స్యపురాణం చదివాను ఎనిమిది రోజులు నేను నాకే తెలిసి చదివాను మంచి పురాణం అనివే భీష్ముడు తద్దినం పెడుతున్నాడు తద్దినం అంటే తెలుసు కదా మీకు శ్రాద్ధము అంటారు శ్రద్ధయా చేసేటువంటి పితృకర్మ కనుక దానికి శ్రాద్ధము పేరు ఇయర్లీ వన్స్ వస్తుంది పేరెంట్స్కి ఫాదర్కి మదర్కి కూడా సెపరేట్గా సో శంపన మహారాజుకి ఆయన శ్రాద్ధం పెడుతున్నాడు గంగానదీ తీరంలో శ్రాదం ఈ శ్రాద్ధం అంటే ఓ పద్ధతి ఏమిటంటే నదీ తీరానికి వెళ్ళి శ్రాద్ధం పెట్టేసుకురావచ్చు ఇంట్లో వంటలు ఇవేమో అక్కర్లా మా గురువుగారు అలా చేస్తూ ఆ ఇంట్లో ఎవరినో పిలవడం వాళ్ళు వచ్చిన తర్వాత వంటలు వండి వడ్డించడాలు ఇవేమీ అక్కర్లా కొంచెం బియ్యం మూట కట్టుకుని నదీ తీరానికి వెళ్ళిపోవడం ఆ నదీ తీరంలో స్నానం చేసి ఆ బియ్యాన్ని తడిపి ఆ తడి బియ్యమే కొంచెం కొంచెం పిండి కూడా పట్టుకుని వెళ్ళిపోతే పిండితోటి పెండం తడి పెండం అదే ఆఫరింగ్ ఇట్ కెన్ బిడ్డ మైట్ డే దీనికోసం ఇంటి దగ్గర వంటలో వేక్కర్లేదు ఇటు మంత్రం చెప్పి అన్నీ తెలుసుండాలి మరి సో మా గురువు గారు అలాగే తీరానికి వెళ్ళిపోయి చేసేసిన చక్కగా వచ్చేవారు తదినం పెట్టారన్న సంగతి కూడా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా పెట్టేసి చక్కగా వచ్చేవారు వెరీ సింపుల్ ఎందుకంటే కర్మకి విధి ప్రధానమే కాని మిగతా షో ఏమీ ఇంపార్టెంట్ కాదు ఎనివే భీష్ముడు తద్దినం పెట్టుకున్న కోసం వాళ్ళ నాన్నగారు శంకర మహారాజుకి తద్దినం పెట్టడం కోసం నదీ తీరానికి వెళ్తాడు గంగా నదీ తీరానికి అయికలో స్నానం చేసి వచ్చి ఇసుకలో కూర్చొని తద్దం పెడుతూ ఉంటాడు ఆ పిండితో చేసిన పెండ ఉంటుంది పెండ అంటే బాల్ అని అర్థం ఆ బాల్ దాన్ని హీ హ్యాస్ టు ఆఫర్ ఇట్ పితృదేవతలకు ఆఫర్ చేస్తాడు ఇదో పితృభుష స్వధారణ గమంత్రని చెప్పి హీజ్ అబౌట్ టు ఆఫర్ ఇట్ ఈ లోపల అక్కడ శంతన్ మహారాజు ప్రత్యక్షం అవుతుంది కథ ప్రత్యక్షం అయ్యి హీ హీ ఆఫర్స్ హిజ్ హ్యాండ్ హీ పుట్స్ హీస్ హ్యాండ్ ఫార్వర్డ్ ఎందుకంటే ఆఫర్ చేసేది శంతనుడికేగా ఆయనే తీసుకుందామని హ్యాండ్ ముందుకు పెడతాడు భీష్ముడు యగాదిగా చూస్తాడు చూసి ఆ చేతిలో పెట్టడు ఈ అక్కడ దర్భల మీద ఆ పెడతాడు ఆ శంకర్ మహారాజు మాయమైపోతుంది ఎవరిలో అడుగుతారు ఏమిటి అలా చేసావు నువ్వు ఎవరికి శ్రాదం పెడుతున్నావో వాళ్ళే వచ్చినప్పుడు ఈ పిండం ఆయన చేతిలో పెట్టచ్చు కదా అని నేను అలా పెట్టనని చెప్పాను శాస్త్రం అలా చెప్పలేదు శాస్త్రం దర్భేషు నితధాతి అని చెప్పింది మీద పెట్టమని చెప్పింది కానీ అంతేకాని ఆయన ఎవరో కనపడితే ఆయన చేతిలో పెట్టు అలా మొదలు పెడితే మళ్ళీ సంవత్సరం కనపడకపోతే ఏం చేయాలి పిండాన్ని సో దర్భేషు నితధాతి క్లీన్ పితృదేవతలు లైన్ కట్టినా సరే వాళ్ళందరినీ ఇగ్నోర్ చేసేసి అక్కడ దర్భం మీద ఆ పెండం పెట్టేట విధి ఎలా ఉందో అలా చేయడం సో దీంట్లో సెంటిమెంట్కి ఏం అవకాశం లేదు ఆ నేను బాగా చదివేశాను మంత్రాలు మన ఆయన గారు వచ్చేశారు అది లేచిపోయిన నాన్న అని కౌగులించేసి నో సెంటిమెంట్ మా నాన్నగారికి నేను భోజనం పెట్టేస్తున్నాను నో సెంటిమెంట్ నేను ఈ మాట చాలాసార్లు చెప్తూ పిత్రు పితృశ్రాదం చేసి ఇది పితృదేవతల కోసం కాదు ఫర్ యువర్ సేఫ్ ఇంకా అలా చెప్తారంతే కాబట్టి దర్భేశ్వాతి దర్భలో వికస్త సో ఆ విధంగా చేసి కర్మను యథావిధిగా చేయాలి ఇక్కడ వీడు అలా చేయట్లేదు అవిధి నాహుతం ఏదో హోమం హడావిడి హడావిడిగా చేసేసి లేచక్క తెప్పిస్తే అవి వేయాల్సిన తోట వేయకపోవడం మంటొచ్చేదాకా ఆక్కకపోవడం విసుక్కోవడం తిట్టుకోవడం అలాగేమి ఉండకూడదు మొత్తానికి ఈ విధంగా మొత్తం యజ్ఞమైతే అగ్నిహోత్ర కర్మ అయితే చేసేడే గాని దానిని సరిగ్గా చేయలేదు అని అర్థం అప్పుడేమవుతుంది ఆసప్తమాంస్త లోకాన్ హీనస్తి అనే వాక్యాన్ని ఇద్దరు వ్యాఖ్యానం చేస్తారు ఏం దుస్సంపాదితం అసంపాదితం అగ్నిహోత్రాద్యుపలక్షితం కర్మ కిం కరోతి ఇక్కడ అగ్నిహోత్రం అని మొదలుపెట్టినా ఇట్ అప్లైస్ ఈక్వల్లీ టు ఆల్ కర్మస్ అగ్నిహోత్ర ఉపలక్షితం కర్మ అగ్నిహోత్రం ఈజ్ ఎగ్జాంపుల్ ఇజన్ ఇలస్ట్రేషన్ ఉంది సో సిమిలర్ కర్మలు వైదిక కర్మలు చేసుకునే సందర్భంలో ప్రతి కర్మకి కూడా ఈ రూల్ వర్తిస్తుంది అగ్నిహోత్రం అయితే ఇవన్నీ ఉండాలి మరో కర్మకి మరోటి ఉండాలి మరొకటి ఉండాలి ఇప్పుడు వివాహం ఉందనుకోండి ఏవో కొన్ని మౌలికమైన కర్మలు ఉంటాయి సప్తపది యోక్తబంధనము ఇలాగేవో కొన్ని ప్రధానమైన కర్మలు మంగళసూత్రధారణము శేష శేషాహుతి శేష శేష ప్రధాన హోమము ఇలాంటివి కొన్ని ఉంటాయి బేసిక్ థింగ్స్ దీంట్లో కొంచెం ఫ్యామిలీస్ వాళ్ళ కస్టమ్స్ దాన్ని బట్టి కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి ఉన్నప్పటికీ స్టిల్ ద బేసిక్ థింగ్స్ ఆర్ దే సో దే హ్యావ్ టు బి ఫాలోడ్ సిస్టమేటిక్గా ఎనీవే సో ఒకప్పుడు అసంపాదితం అగ్నిహోత్రం రోజు పొద్దున్న సాయంకాలం చేయాలనుకోండి చేయాల్సి వస్తే అప్పుడప్పుడు మానేస్తూ ఉంటాడు అసంపాదితం దుస్సంపాదితం మానేయడు చేస్తాడు కానీ మొక్కుబడిలా చేస్తాడు అసందర్భంగా చేస్తాడు పీడబ్ల్యూడీ కామ్లాగా చేస్తాడు పీడబ్ల్యూడీ అని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా పనిచేశారంటే ఇంకా చూసుకోకర్లేదు దే నెసరీస్ పాయిలెట్ పూర్ మెటీరియల్ యూస్ చేస్తారు పూర్ టైమింగ్లో చేస్తారు పూర్ వేలో చేస్తారు అంతా అసందర్భంగానే చేస్తారు నెహ్రూవియన్ సోషలిజం అంతా కూడా ఆ పనిలో మనకి నీళ్లు గారిపోతూ ఉంటుంది ఆ సో అలా చేయకూడదు కర్మని చేస్తే క్లీన్గా చేయాలి ఎనీవే సో దుస్సంపాదితం అసంపాదితం చెడుగా చేయటం अब चयक मू उमेंग कर्मल एम कि आ कर्म वीडियो उपकार अपकारुच्यते अने मन काश्रुति वाक्य स्पष्ट आसप्तम तोकान्न आसप्तमा सप्तम सहिता లోకాన్ హినస్ హినీవా ఆయాసమాత్ర ఫలత్వాత్ తస్య అంటే ఆ యజమాని యొక్క అంటే ఆ వ్యక్తి ఉన్నాడు చూడండి అతని యొక్క లోకములను హింసించును హినస్తి అంటే హింసించును హింస అంటే చెడగొట్టును అర్థం హింస పాడు చేయును లోకములను పాడు చేయును లోకములను పాడు చేయడం అంటే ఏమిటో వి విల్ సి అంటే ఈ కర్మ వల్ల పొందాల్సిన పుణ్యలోకం ఉంది చూడండి దాన్ని పాడు చేస్తుంది ఎలా పాడు చేస్తుంది పుణ్యలోకం పాడు చేయడం అంటే ఏమిటి అంటే వీడికి రాకుండా అయిపోతుంది అని అర్థం కానీ హినస్తి అంటే హినస్తి ఇవ అంతేగాని వీడి చెడ్డగా చేసేది కాబట్టి ఆ స్వర్గలోకంలో అన్ని సుఖాలన్నీ చెడిపోతాయి అక్కడేదో పాడైపోతుంది అని కాదు అభిప్రాయం వీడికి దక్కదు ప్రయోజనం వీడికి ఉండదు అయితే ఆయాస మాత్ర కర్మలో బోల్డ్ ఆయాసం ఉంది కదా శ్రమ ఉంది కదండి చేస్తున్నప్పుడు వీడు ఎలా చేసినా శ్రమ తప్పదు కదా లేదా ఈ మనం ప్రాపర్గా చేసినా ఇంప్రాపర్గా చేసినా శ్రమ తప్పదు అంచేతనే ఇంప్రోపర్గా చేయకపోవడమే మంచిది ఒకప్పుడు ఏమనిపిస్తుందండి ఇంపేషన్స్ ఉంటుంది మనస్సుకి ఎప్పుడు ఇంపేషన్స్ ఉంటుంది కంగారు కంగారుగా చేసేయాలనిపిస్తుంది సో కంగారు కంగారుగా చేసేస్తారు మీరు చేసేస్తే అది తప్పనిసరిగా పాడైపోతుంది మర్ఫీస్ లా అని ఒకటి ఉంది మీరు ఎరుగుదరు ఎరగరో మర్ఫీస్ లా ఇఫ్ ఐ థింక్ కెన్ గో రాంగ్ ఇట్ విల్ గో రాంగ్ దట్ ఈస్ మర్ఫీస్ లా సో ఇప్పుడు మీరు రైల్లో ఎక్కేప్పుడు సంచి మూట ముడి వేయాలనుకోండి ఏదో కొంచెం పాతకాల పద్ధతిలో సంచి మూట ముడి వేయాలి ఆ ముడి మీరు కంగారు కంగారుగా ఒక మూడి వేసి సరిగ్గా వేయలేదనుకోండి ఆ మూడి ఊడిపోతుంది మధ్య నో క్వశ్చన్ అబౌట్ మీరు ముడి ఇంకా పోదు అన్న విధంగా వేశారనుకోండి పోకుండా ఉంటుంది కాబట్టి చాలామంది కంగారుగా చేస్తారు హడావిడి హడావిడి అంతా హడావిడే ఇంపేషన్స్ ఆ ప్రెషర్ వితిన్ మైండ్ ప్రెషర్ అలాగే ఉంటుంది ముడి సగం వేయడం పదండి అన్నాం నేనంటాను ముడి సరిగ్గా వేయమంటాను అప్పుడు చూడండి కంగారు పదండి నో అది ముందు సరిగ్గా వేయముడు ఎందుకంటే మీరు కంగారు పడి కొల్ది చెడిపోతుంది హడావిడి కంగారు పనికిరాదు క్లీన్గా చేయాలి పని చేసినా చెడిపోతుంది లేకపోతే ఇక్కడ అంతే తస్య లోకాన్ హీనస్తి వీడికి రావాల్సిన లోకాలు లభించవు ఇంకా సో కర్మ ఆయాసం మాత్రం మిగిలింది ఆయాస మాత్రం ఫల పూర్తిగా ఆయాస పడిపోతూ ఉంటారు కొంతమంది ప్రోగ్రెస్ ఏమి ఆయాసం ఎక్కువ ప్రయోజనం తక్కువలో అలా ఉండకూడదు పని చేస్తే క్లీన్గా చేయాలి ఎక్కువ మూమెంట్స్ ఉండకూడదు అనవసర మూవ్మెంట్స్ ఉండకూడదు మంచినీళ్ళు కావాలని అన్నారనుకోండి గిన్నెలు టగడక చప్పుడైపోవడం గ్లాసులు చప్పుడైపోవడం అలా ఉండకూడదు ఏ చప్పుడు రకుండా తీసుకొచ్చి ఇవ్వడదు అలా చేతరవ్వాలి సో లైక్ దట్ నింబుల్ హ్యాండ్స్ తోటి క్లీన్గా ఆపరేట్ చేయాల్సి మూమెంట్స్ కూడా ఎంత అవసరమో అంతే ఉండాలి చెప్తా యోగ కర్మసుకౌశలం అని కూడా అన్నాడు శ్రీకృష్ణుడు సరిగ్గా ఇదే మీనింగ్ అని కాదు ఇంకా విస్తారమైన మీనింగ్ ఉంది బట్ స్టిల్ ఆ నైపుణ్యంతో చేయాలి ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి తరివేయండి అని సామెత ఒకటి ఉంది సో అంటే వాడు చుట్టుపక్కల ఉండడానికి వీల్లేదనమాట నేను ఇందాక చెప్పినటువంటి మేస్త్రి అలాంటి మేస్త్రిని వాడు మళ్ళీ ఆ మేస్త్రి ఆ ఇన్స్ట్రుమెంట్ వాడు పట్టుకుంటే వాడిని జైల్లో పెట్టాను ఎందుకంటే వాటర్ ఫ్లోస్ డౌన్వర్డ్స్ అనే బేసిక్ ట్రూత్కి విరుద్ధంగా వాడు అలా చేస్తాడు ఒక ఆయన ఎలక్ట్రిసిటీ వర్క్ చేయించారు ఒక ఇండస్ట్రీ ప్రైవేట్ ఇండస్ట్రీస్ట్రీ వాడికి చెప్పారు ఈ ఎలక్ట్రిక్ వర్క్ చేయమని ఇతను ఎలక్ట్రిక్ ఎలక్ట్రీషియన్లకే అప్పచెప్పారు హీ హ్యాస్ డన్ ఇట్ నీకు ఎంత ఎంత తీసుకుంటావు వెయ్యి రూపాయలు ఓకే వెయ్యి రూపాయలు ఇచ్చేస్తాను చేసేయమన్నాడు నో వేరే సారం లేదంతే అడిగిందా ఇచ్చేయడమే చేసేసాడు ఆయన వచ్చాడు వచ్చి చూస్తే వర్క్ చాలా షాపీగా ఉంది పిలిచాడు ఒక్కటే ప్రశ్న అడిగారు ఏదో నువ్వు ఎలక్ట్రీషియన్వా అయితే సెలూన్లో పనిచేసేవాడివా అని అడిగారు that is the question he asked we need job you electricity jasa va selenium work jasa va which is the work you do and then i an am electrician man kotlaledo andu santoshinchana physically ga kotlaledi ee payana epudaina 1000 rupees icchese ee payana epudaina na premises lo kanipaddaunte i will beat you immediately get out kya hua saab don't talk anymore please get out endukante work is shabby he doesn't like shabby work adhe clean ga chesadu ankondu inko 1000 isthadu కాబట్టి వర్క్ అనేది చేస్తే క్లీన్గా చేయాలి కర్మలో ఈశ్వరుణ్ణి దర్శించి మరి కర్మయోగం అంటే అలాగే ఉంటుంది ఇది ఈ శాస్త్రం అంతా మనం చెప్పిన శాస్త్రం భగవద్గీత సో ఒకసారి స్వామి రామతీర్థ అమెరికా వెళ్ళారు చాలా గొప్ప మహాత్మం రామతీర్థం అంటే జ్ఞాని సాక్షాత్తు నడిచే దేవుడితో సమానం ఆయన అమెరికా వెళ్తే అక్కడ ఒక ప్రశ్న అడిగారు ఏమంటే మీ భారతదేశం ఏమో స్లేవల్ అప్పటికి ఇంకా బ్రిటిష్ వాళ్ళు పాలించేవారు చాలా భేద దేశంగా ఉంది ఒకప్పుడు సంపన్న దేశం అయ్యుండి వేరే మా అమెరికా చూడండి ఎంత అభివృద్ధికి వచ్చిందో ఇదంతా కూడా క్రిస్టియానిటీ యొక్క మహిమ అని అన్నారు వాళ్ళు వాట్ యు సే అబౌట్ ఇట్ ఎందుకంటే ఈయన హిందూ ధర్మాన్ని బోధిస్తున్నారు కదా సో దట్ వాస్ డి క్వశ్చన్ ఈయన సమాధానం చెప్పాడు ఎంత నిక్కచ్చిగా చెప్పారంటే ఏమే మొహమాటం కానీ భయం కానీ ఏం లేకుండా మీరు క్రిస్టియానిటీ వల్ల మీరు అభివృద్ధి చెందలేదు యూ హ్యావ్ ప్రోగ్రెస్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ క్రిస్టియానిటీ not because of christianity then how we have progressed you have progressed because you follow vedanta in life ante we don't know what is this vedanta you don't know it what you are following it whereas we know it but we never followed it that's why we are like this anje peray evitu vedanta karma yoga chesi pani clean కాఫీ మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి క్లీన్ కాఫీ చేసిస్తాడు వాడు అడుగుతాడు మీకు ఏ రకంగా కావాలో అడుగుతాడు మీరు చెప్పడం కనుక తేడా చెప్పి తర్వాత మార్పు కావాలంటే ఆ కాఫీ ఇంకా మారదు ఇంకో కాఫీ ఆర్డర్ చేసుకోవాలి అడిగి చెప్పేప్పుడే కరెక్ట్గా చెప్పాలి వాడు కరెక్ట్గా చేసిస్తాడు కాఫీ ప్రిపరేషన్ దగ్గర నుంచి వీధి తొడవడం దగ్గర నుంచి వాళ్ళు క్లీన్గా చేస్తారు నేను వాళ్ళని అడిగాను ఎలాగ నేర్చుకున్నారు మీరు ఈ సొసైటీలో ఎలా డెవలప్ చేశారు అంటే వాళ్ళు చెప్పారు మాకు ఫోర్డ్ థామస్ ఆల్వా ఎడిషన్ వీళ్ళందరూ నేర్పారండి ప్రిన్సిపుల్స్ అని చెప్పారు స్వామి రామతీర్థ చెప్పారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వేదాంతాన్ని ఫాలో అవుతున్నారని ఆయన చెప్పారు సో కర్మని క్లీన్ గా చేయాలి లేకపోతే అగ్నిహోత్రాలు ఈ వైశ్వదేవాలు ఇప్పుడు మీరు చేస్తారని చేయరని దట్ ఈస్ నాట్ ది టాపిక్ వేదిక్ విషయంలో ఉన్నటువంటి గొప్ప మెసేజ్ ఏమంటే డూ ది కర్మ ప్రాపర్లీ డూ లెస్ కర్మ బట్ డూ పెర్ఫెక్ట్లీ డోంట్ డూ మోర్ కర్మ డూ పెర్ఫెక్ట్ అనే అభిప్రాయం సో ఎనీవే దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ టాపిక్ గీతలోనూ అక్కడ కూడా విస్తారంగా వస్తుంది ఇవాళ అనుకోకుండా నేను వివేక చూడమని క్లాసులో దీని గురించి కొంత మాట్లాడారు ఎందుకునో ఆ దృష్టి మనస్సు ఆ దృష్టి ఉండే అలాగే మాట్లాడడం అయింది సో అలాగనక చేయకపోతే సరిగ్గా చేయకపోతే వీడికి పుణ్యలోకాలు ఇప్పుడు దీనివల్ల రాబోయే ఒక పుణ్యలోకం మాట అలాంటి పెట్టి ఏడు లోకాలు సప్తమ ఏడు రకాల లోకాలు వీడికి రావాల్సి ఉంటే వాటినన్నిటినీ కూడా దీన్నే కాకుండా ఇంతకు ముందు వాటిని కూడా ఇది చెడగొట్టి పెడుతుంది అని ఒక బాంబు పేల్చినట్టుగా ఓ వాక్యం ఆసప్తమాంస్త లోకాన్ హినీ ఈ వాక్యానికి అభిప్రాయం ఏమిటంటే ఇప్పుడు కూడా అర్థవాదులని దీని తాత్పర్యం నాట్ టు సే దట్ ఏడు లోకాల వరకు నాశనం అయిపోతాయని తాత్పర్యం కర్దాం అలాగే ఫలశ్రుతులు కూడా ఎలా ఉంటాయంటే మీరు కనుక ఇగో ఈ స్తోత్రం ఏడు సార్లు చదివితే మీకు వైకుంఠం వచ్చేస్తుంది అని లింగాష్టకం అని ఒకటి ఉంది ఏడు శ్లోకాలు సో లింగాష్టకం ఇదం పుణ్యం లా ఆకరణ ఉంటుంది ఎప్పటి శివసన్నిధం శివలోకమ వాత్నోతి శివేన సహమోదతే అని ఉంది నేను ఎక్కడో మైపులో విన్నా ఈ పవిత్రమైన లింగాష్టకాన్ని నాకు ఈ శ్లోకమే వచ్చు ఇంక మిగతా పై శ్లోకాలు నాకేం రావు మిగతా ఐదు శ్లోకాలు ఉంటాయి నమ్ము మమ్ము అలాగా అవేం నాకు రావు ఇది ఒక్కటే వచ్చు ఫలశ్రుతి ఇట్ ఈజ్ అఫీలింగ్ ఎవడైతే శివుని యొక్క సన్నిధిలో అంటే దేవాలయంలోనో ఎక్కడో ఈ లింగాష్టకాన్ని పఠిస్తారో ఒక్కసారి యహా పఠే వాడు శివలోకాన్ని పొందుతాడు శివుడితోటి కలిసి ఆయన ఆనందంగా వినోదంగా ఉంటాడు శివేనో సహ మొద్ద శివునితో కలిసి ఎంజాయ్ గాల్ఫ్ ఆడచ్చు కదా వైకుంఠవాళి ఆడొచ్చు ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ శివేనో సహ నథింగ్ లెస్ దాన్ శివ అని అంటే నిజంగా లిటరల్గా అలా తీసుకోకూడదు ఇంకేముందు నేను ఒకసారి చదివేశాను ఇంకా నాకు నరకం లేదు ఏం లేదు ఆయిల్ గోటు శివలోక నేనేం చేసినా పర్వాలేదు అలా తీసుకోకూడదు ఓసారి చదవడానికే మహాభాగ్యం ఎవడైనా జరిగొచ్చు అక్కడ అభిప్రాయం ఏంటంటే చాలా పవిత్రమైనది అనే అభిప్రాయం నీకు పుణ్యం వస్తుంది అలాగే ఇక్కడ కూడా వీడు నాశనం అయిపోతాడు అనే అభిప్రాయం కాదు వాడికి ఆయాసం మాత్రమే మిగులుతుందయా పెద్ద ప్రయోజనం ఉండదు అని అంత మాత్రమే నిందని కూడా బాగా డైల్యూట్ చేసి తీసుకోవాలి फलश्रुति दीन अल अर्थवादा अर्थवाद अंट सो तरषु हि कर्मसु कर्मपरिणा भूरादय सत्या सप्तलोका फल प्राप्यते ప్రాప్యంతే ఓకే ప్రాప్తా ఏమిటి సప్తమా అంటున్నారే ఏడో దాంతో సహా వాట్ ఈజ్ దిస్ సెవెన్ థింగ్ ఈ సెవెన్ అప్ అనే వాటి వాట్ ఈస్ దిస్ సెవెన్ అప్ ఇవన్నీ కూడా ఊర్ధ్వలోకాలు పుణ్యలోకాలు ఏడు లోకాలు ఉన్నాయి భూరాదయ సత్యాంతా సప్త లోకా భూతో మొదలుపెట్టి సత్యవ్రత శవనప్పర్మ భూ భువ సృవ మహహ జన తపహ సత్యం సో భూలోకంలో ఇప్పుడు ఉన్నదే భూలోకం కదంటే ఇక్కడ అభివృద్ధి వస్తుంది ఇక్కడ అభివృద్ధి కూడా పార్ట్స్ ఆఫ్ ది కర్మఫలమే కనుక భూలోకంలో పరిస్థితులన్నీ అనుకూలమవుతాయి ఇంకా ఆ ఏడు లోకాలు ఆ పై ఆరు మొత్తం ఏడు ఈ ఏడు కూడా వీడికి అని శాస్త్రంలో ఏడు లోకాలనే కర్మఫలరూపంగా చెప్పారు మీరు పుణ్యకర్మ చేసుకుంటే యహలోకాభివృద్ధి పరలోకం ఆరు వన్ ప్లస్ సిక్స్ సెవెన్ అవి ఆ ఏడును ఇప్పుడు కనుక చేయాల్సిన కర్మ సరిగ్గా చేస్తే ఏడు వస్తాయా సరిగ్గా చేయకుండా తప్పు తప్పుగా చేశారనుకోండి ఏమవుతుంది ఆ ఏడు పోతాయి అదే అభిప్రాయం ఆ సప్తమ అని దట్ ఈస్ హౌ ద సెవెన్ బికమ్స్ ఇంపార్టెంట్ దట్ వే అదే ఆయన అంటారు కర్మసు కర్మలను కనుక చక్కగా చేసిన పక్షంలో మీకు ఏడు లోకాలు కర్మ పరిణామాను రూపేణ ఆ కర్మయే పరిపక్వమై ఫల రూపంగా మీకు ఏడు లోకాలు వన్ ఆఫ్టర్ అనదర్ ఆల్ అట్ ఎ టైం రావు కదా వన్ ఆఫ్టర్ అనదర్ వస్తాయి ఇప్పుడు సిటిజన్షిప్ ఇండియన్ జూనియర్ సిటిజన్షిప్ ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి అమెరికాలో ఉంటారు ఇండియన్ సిటిజన్షిప్ కావాలని అంటూ ఈ ఎన్ఆర్ఐ పీపుల్ అమెరికాలో మకా ఉంటారు ఇండియన్ సిటిజన్షిప్ కావాలి వై అమెరికాలో మకా ఉన్నప్పుడు వై వన్ ఇండియన్ సిటిజన్షిప్ అంటే దే వాంట్టు హ్యావ్ సో బోత్న్స్ టు దేర్ ఫేవర్ మేము డాలర్స్ ఇస్తున్నాం కాబట్టి మాకు ఇండియన్ సిటిజన్షిప్ కావాలి ఎందుకు వై వై డోంట్ యు గివ్ డాలర్స్ జస్ట్ మదర్ ల్యాండ్ మీద ఉండే ప్రేమ చేత ఇచ్చి కదా సరే మొత్తానికి ఇప్పుడేదో ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ సమస్య ఏమిటి అమెరికాలో ఉండి ఇండియన్ సిటిజన్షిప్ అంటే ఇస్తే డాలర్ వేస్తాడు కానీ పాకిస్తాన్ వాళ్ళందరూ మాకు కూడా ఆ రూల్ వర్తిస్తున్నది తయారవుతారు అయితే బంగ్లాదేశ్లో వాళ్ళందరూ మాకు కూడా ఇండియన్ సిటిజన్షిప్కి ఆ రూల్ ప్రకారం మాకు వీళ్ళందరూ వీ డోంట్ వాంట్ ఆల్ ఆఫ్ ద మ్యాస్ ఇండియన్ సిటిజన్షిప్ వీ వాంట్ ది అమెరికన్ ఇండియన్స్ ఎన్ఆర్ఐస్ ఓన్లీ వీ వాంట్ ఓన్లీ అమెరికా బంగ్లాదేశు పాకిస్తాను నైజీరియా ఇవన్నీ మనకు అక్కర్లేదు దేర్ ఫార్ ఆ డిస్క్రిమినేషన్ దేర్ దే కెనాట్ గ్రాంట్ ఇట్ లాలో ఓన్లీ అమెరికాలో ఉన్న వాళ్ళకి మాత్రమే అలా చేయడంలో ఇబ్బందులు ఉంటాయి దే ఆర్ ట్రైంగ్ టు డూ సమ్ సచ్ థింగ్ దట్ ఈస్ ది హిక్అ్ దేర్ సో వై దే వాంట్ జూనియర్ సిటిజన్షిప్ వాట్ ఫర్ అలాగంటే దీ సెల్ఫిష్నెస్ ఉండకూడదు ఏదో అక్కడ సిటిజన్షిప్ ఉన్నది బీ బేర్ ఇండియా రావాలంటే వీసా ఇస్తారు డబ్బులు కట్టి వీసా తెచ్చుకుని రావడమే అలా కాదు దే వాంటెడ్ జూనియర్ సిటిజన్షిప్ దే వాంట్ టు హ్యావ్ సమ్ బెనిఫిట్ ఓకే హ్యూమన్ నేచర్ ఈజ్ లైక్ దాట్ సో యూ కాన్ గెట్ సైమిల్టేనియస్లీ టూ That is what I was saying. విల్కమ్ వన్ ఆఫ్టర్ అనదర్ సో ఆ వచ్చేది సందర్భం ఉంటే అదంతా కూడా చెడిపోతుంది అంటే కండెమినేషన్ కాదు రియల్లీ తప్పుగా చేయొద్దు సుమా అని డిస్కరేజ్ చేయటం అభిప్రాయం సో అవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి కర్మఫల రూపంగా అవి చెడిపోతాయి అనే అభిప్రాయం ఆయన అంటారు తే లోకాహూతే అగ్నిహోత్రాది కర్మణూ అప్రాప్యత్వాత్ హింస్యంత ఇవా ఆ లోకాలు తు అంటే ఆందే ది అదర్ హ్యాండ్ అంటే మీరు కర్మ సమ్యక్రియమానేషు మీరు కనుక చక్కగా చేసినట్లయితే ఏడు లోకాలు వన్ ఆఫ్టర్ అనదర్ మీకు లభిస్తాయి తు ఆన్ ది एवंभूते अग्निहोत्रादि कर्मण इक पद्धति अग्निहोत्रादि कर्मल्ते अतिथि वर्जित अदर्श अपौर्णमासम अटे दादी चुटू ए व्यवस्था आवस्थन अंत इग्नोरि उ मिनीम से असंदर्भंगे श्रद्धा चे अट कर्म वाल आने अप्राप्यवाद మరి హింస అన్నారేమిటి రావాల్సింది రాకపోవడమే ఇక్కడ హింస అప్రాప్యత్వాత హింసంతే ఇవా రావాల్సిన లోకం రాలేదు ఎందుకంటే ఫలం రాలేదు వీడికి దాని అర్థం ఏంటి రావాల్సింది రాకపోతే మరి దాని హింస కదండి అలా హింసింపబడ్డాయి ఇప్పుడు రావాల్సింది రాకపోతే ఉన్నవాడు ఉన్నట్టు ఉన్నాడు కదా దీంట్లో హింసేముంది అని మీరు అడగచ్చు ఉంది హింస आयासम तू अव्यीतु हिनस्ती अं अर्थम हिमसे आर्म एदो अपराधम अदो पिड़गो यदो नी पड़ वीड हास्पिटल जॉन अता अभिप्रा का अडस्ती अं वीरजल् करक्टे लभ लकं అసందర్భంగా చేసేడు కనుక రాదు ఆయాసం మాత్రం మిగులుతుంది ఆయాస మాత్రంతో అవ్యభిచారి అవ్యభిచారి అంటే అది తప్పదు ఎలాగా ఇప్పుడు కరెక్ట్గా చేసి స్వర్గలోకానికి వెళ్ళాడు వాడు ఆయాసపడతాడు వీడు అవకతవక్గా చేసి స్వర్గలోకం పోగొట్టుకున్నాడు ఆయాసం మిగులుతుంది మీరు కాంప్రమైజ్ చేసి షార్ట్ కట్స్లో పూర్తి చేసేద్దాం అనుకుంటే ఆయాసం తప్పదు ఎన్నో షార్ట్ కట్స్ ఈ కర్మలో షార్ట్ కట్స్ లేవు ఇప్పుడు వంట చేయాలనుకోండి ఏమి షార్ట్ కట్స్ ఉన్నాయి దానికి ఏమి షార్ట్ కట్స్ లేవు మీరు క్లీన్గా ఎలా చేయాలో అలా చేయాల్సిందే షార్ట్ కట్ చేసి చూడండి ఓ పూట ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది ఓ షార్ట్ కట్స్ అకౌంట్ కూడాలని కూడి అకౌంట్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి వాళ్ళ షార్ట్ కట్ కదా పళ్ళు తవ్వుకోవాలి ఏమి షార్ట్ కట్ ఉంది మీ హౌ హౌ టు కాంప్రమైజ్ ఆర్ రెడ్యూస్ ఇట్స్ వాళ్ళు తోముకునే విధానం ఏదో ఉంటుందో అలా తోముకోవాల్సిందే దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ సో డోంట్ లుక్ ఫర్ షార్ట్ కట్స్ డూ ది కరెక్ట్ వే అమెరికన్ మెథడ్ డూ ది కరెక్ట్ వే ఇస్ ది అమెరికన్ మెథడ్ సో షార్ట్ కట్స్ అంటే ఎలాగుంటాయి ఇప్పుడు ఓ బస్తా సిమెంటు రెండు బస్తాలు ఇసక్క కలపమన్నారనుకోండి వాడు ఓ బస్తా సిమెంట్ చేయడానికి కూడా అర బస్తా వేస్తాడు షాప్ కట్ లేకపోతే గవర్నమెంట్ వాళ్లే ఓ రెండు బస్తాలు సిమెంట్ బస్తా సిమెంట్ రెండు బస్తాలు వేసాక బస్తా సిమెంట్ గవర్నమెంట్ వాళ్లే ఇచ్చి చేయమన్నారనుకోండి ఇంక ఇప్పుడు ఆ సిమెంట్ని సేవ్ చేయలేడు కదా దాన్ని దీన్ని కలిపేసి పని చేయొచ్చు కదా సరిగ్గా కలపడం అది ఇలా వేసేసి ఇలా వేసేసి ఇలా ఇలా అని ఎత్తేసి పోసేస్తాడు సరిగ్గా కలపడం మెటీరియల్ వాడేస్తాడు బట్ డజన్ మిక్స్ ప్రాపర్లేర్ఫోర్ మళ్ళీ కన్స్ట్రక్షన్ అలాగే ఉంటుంది ఆల్ ఓవర్ పబ్లిక్ వర్క్స్ నేనేదో కంప్లైంట్ చేస్తున్నాను మీరు అనుకోవద్దు మీరు గమనించండి ఆల్ ఓవర్ పబ్లిక్ వర్క్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పూర్ ఆల్ పబ్లిక్ వర్క్స్ నేను సికింద్రాబాద్ నుంచి రైల్లో వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటాను ఈ కాకినాడ క్లాసులకి వీటికి ఈ రైళ్ళు వచ్చినప్పుడు ఈ గౌతమ ఎక్స్ప్రెస్ ఇవన్నీ సికింద్రాబాద్ లో పెట్టుకుంటారు ఆ స్టేషన్కి ముందు దే ఆర్ ఓ ఫోర్ ఆర్ ఫైవ్ అవి మొన్న అవి క్లీన్ చేయటం కోసం పెడతారు క్లీన్ చేసి మొన్నటి పొద్దున్న మళ్ళీ స్టేషన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తాదన్నమాట అవి క్లీన్ చేయాలంటే దాంట్లో ఒక ఎక్కడానికి అసమానం తీయడం ఎక్కడానికి కష్టమవుతుందని ఒక ప్లాట్ఫామ్ లాంటిది పొడుగాటిది ప్లాట్ఫామ్ కడతారు థిన్ ప్లాట్ఫామ్ ఒక హైట్ మీద అవి ఎంత షాబీగా కడతారంటే సిమెంట్ వేయకుండా ఇసుక వేసకట్టేస్తారు అది నాలుగేళ్ల క్రితం కట్టింది రెండేళ్ల క్రితం రిపేర్ చేసింది మళ్ళీ ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు వాళ్ళు చేయాల్సిందలా ఏంటంటే ఇప్పుడు నేను కూర్చున్నటువంటి ఈ ఎత్తులో ఇంత విడుత్తులో ఒక పొడిగాడి ప్లాట్ఫారం కట్టడం అడుగున స్తంభాలు పెట్టి ఆ స్తంభాలు ఎలా పెడతారో ఇంకే చెప్పకండి మీరు వీళ్లకు ఉండే అసమర్థతంతా దాంట్లో ప్రకటిస్తారు మీరు గవర్నమెంట్ కదా అదే ప్రైవేటు వాడికి క్లీనింగ్ తప్పు చెప్తే వాడు చక్కగా కట్టుకుంటారు మళ్ళీ రెండు సెంచరీల దాకా కూడా మార్చక్కర్ లేకుండానే కట్టుకుంటుంది వీళ్ళు కడతారు రైల్వే సొమ్ము ప్రతి సంవత్సరం టెండర్ తీస్తూ ఉంటారు ఆ ప్లాట్ఫామ్లు కడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కడతారు కట్టి కూలిపోతూ ఉంటాయి మనిషి నడిస్తే కూలిపోతుంది వర్షం పడితే ఎగిరిపోతుంది ఎంత షాబీగా చేస్తుంది హృషికేశ్ నుంచి నీలకంఠీకి ఫుట్పాత్ ఉండేది నడిచి వెళ్ళడం సో మొన్న అక్కడ గంగా పుష్కరాలు వచ్చినప్పుడు ఆ ఫుట్పాత్ మీద సిమెంట్ తోటి కొంచెం స్మూత్గా చేయటం అని ఒక స్కీమ్ ఒకటి శాంక్షన్ చేశారు సో వీళ్ళు ఏం చేస్తారంటే సిమెంటును ఇసుకాను ఈ కంకరా కలిపి ఆ ఫుట్పాత్ ఉన్న చోట వేసి కొంచెం సింపుల్గా నడిచి వెళ్ళడానికి ఫుట్పాత్ పాత్ తయారు చేశారన్నమాట నేను నీలకంఠీ వెళ్ళాను ఫుట్పాత్ కట్టనప్పుడు వెళ్ళాను ఫుట్పాత్ కట్టిన తర్వాత కూడా వెళ్ళాను కడితే పోల్ని బాగానే కట్టారు ఈ రాళ్ల మీద వెళ్ళక్కలేకుండా క్లీన్గా పెద్దవాళ్ళు కూడా ఈజీగా నడిచి వెళ్తారని నేను చాలా సంతోషించాను అయిపోయింది మొన్న హుషికేషన్నప్పుడు మళ్ళీ ఆ నీలకంటి మార్గంలో కొంత దూరం వెళ్ళాను ఫుట్పాత్ లేదు యాభై వేలు ఫుట్పాత్ అంటే రెమనాన్స్ అంటారు చూడండి అంతకుముందు ఫుట్పాత్ ఉండేది అని సూచనగా అక్కడక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఫుట్పాత్ అస్సలు లేదు ఎలా పోయిందని అడిగితే వర్షానికి పోయింది అది ఆ వర్షపు నీళ్లు పడితే పోయింది నేను అడిగాను ఏమంటే వర్షపు నీళ్లు పడితే సిమెంట్ పాత ఎలా పోతుందని వాళ్ళు సిమెంట్ వేస్తే కదా దాంట్లో వాళ్ళు సిమెంట్ వేయలేదు ఇసుక వేసి కట్టేస్తారు అలాగా చూపించారు వాడికి వాడు శాంక్షన్ చేశాడు లక్ష రూపాయలు శాంక్షన్ అవుతుంది వాడికి పదివేలు వీడికి తొంభై ఆ తొంభై వేలులో ఖర్చు పెట్టింది పదివేలు వీడికి మిగులు పదివేలు వాడికి లాభం అక్కడ ఫుట్పాత్ కనపడింది రెండు నెలల వర్షం ఫస్ట్ వర్షం పడేదాకా కనపడింది ఆ తర్వాత క్రమంగా వర్షపు నేళ్లకి విడిపోయి వాషాఫ్ అయిపోయింది సిమెంట్ది వాష్ ఆఫ్ అయిపోయింది వైద్యశుద్ధి లేదా సో కర్మని అలా పా అని చేతనే దేశం అభివృద్ధికి దేశం ఇలాగనే పాడైపోతుంది మనకున్న ఎనర్జీస్ అన్నీ కూడా ఇలాగ వేస్ట్ మళ్ళీ కట్టాలి మళ్ళీ శాంక్షన్ ప్రభుత్వ ధనం అలా వేస్ట్ ఉంటుంది సేర్ రోడ్లు వేస్తారు ఒక్క సీజన్ కంటే ఎక్కువ పనికిరావు రోడ్లు ఎందుకంటే వేసేప్పుడే మళ్ళీ వాడు ఆ రోడ్డు వేయాల్సి ఉంటుంది అలా వేస్తారు వేసేప్పుడే అలా వేస్తారు క్లీన్గా వేయడం సో వెరీ అన్ఫార్చునేట్ కర్మ విషయంలో మనం ఇలాగా తప్పుడు యాటిట్యూడ్ సమాజం మీద ఉండబట్టే ఇంత రిసోర్సెస్ ఉండి ఇంత సామర్థ్యం ఉండి మనం అభివృద్ధి రాలేపోతున్నాం ఇదే మన వాళ్ళు అయ్యే అమెరికాయో వెళ్తే చాలా బాగా చేస్తారు వర్క్ కరెక్ట్గా చేస్తారు అక్కడ వాళ్ళందరూ కూడా ఇండియన్ అయితే ఎంతో ఆనందంగా రిసీవ్ చేసుకుని ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఎందుకంటే క్లీన్గా పనిచేస్తాడు నో కంప్లైంట్స్ నో నో క్వారల్స్ చక్కగా పనిచేస్తాడు ఆ లోకల్ అమెరికన్స్కి అలా చేయరు అంచేత దే వాంట ఎంప్లాయ్ ఇండియన్స్ బట్ అదే మన వాళ్ళు మన దగ్గరకు వచ్చేప్పటికీ ఇక్కడ అట్మాస్ఫియర్ ఇట్స్ ఎ వెరీ విశ్వస్ ఎక్మోస్టేట్ వెరీ సో స్లోగా ఆ వాతావరణం నుంచి బయటకు వచ్చి కర్మని క్లీన్గా చేయటం అనేది నేర్చుకునే వరకు సమాజం బాగుపడదు ఎందుకంటే సమాజం విషయం పెట్టి మన మనం చేసే పనేదో క్లీన్గా చేయటం అలవాటు చేసుకోవాలి కొద్ది కొద్ది చేయాలి కర్మను అలా విస్తారం చేసుకుంటూ పోయారు అనుకోండి మీరు క్లీన్గా చేయలేరు ఓపిక పోతుంది ఓ అష్టోత్తరం చదివారు అనుకోండి ఇంకో అష్టోత్తరం చదవండి అని వీళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ ప్రోత్సహించే వాళ్ళు కూడా ఏదో మాట వరసకి ప్రోత్సహిస్తారు ఇప్పుడు మంత్రపుష్పం చెప్పమన్నారు అనుకోండి ఏదో రాజాధిరాజా ఏదో మనం యోపామ పుష్పం ఏదో చెప్తూ ఉంటే ఇంకోటి అందిస్తే ఇప్పుడు దాన్ని కాదని ఇప్పుడు మీరు శివ పూజ చేశారనుకోండి ఆ విష్ణు పూజ విష్ణు స్తోత్రం చదవాయి అని పుస్తకం వెతుకుతున్నాడు అనుకోండి ఆయన నో విష్ణు స్తోత్రం వద్దు అని అన్నానికి విడిపోయి ఎందుకంటే ఆయన మంచి మంచి చేద్దామంటే వద్ద అన్నానికి మన సొప్పదు అరకంగా రకంగా దాన్ని అలా పెంచేసుకుంటూ పోతారు పెంచేసుకుంటూ పోతే అందరికీ విసిగెత్తికుంటుంది ఎవళ్ళు కూడా ఏ పని సరిగ్గా చేరు. చాలా అన్ టైడీగా కాబట్టి కర్మ నల్లా పోకూడదు ఏదో ప్యాకేజ్ నేను అంతా ఉంటాను తరచుగా టేక్ ఏ ప్యాకేజ్ ఫర్ యువర్ సార్ వాట్ కర్మ ఐ విల్ డు ఒక ప్యాకేజీ కింద తీసుకోవటం సాధన సాధన ప్యాకేజ్ సో ఈ కర్మ చేస్తాను ఈ జపం చేస్తాను ఈ ఉపాసన చేస్తాను డైలీ